ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మృదు నైపుణ్యాలు లో ఈ ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆహ్వానం ఈ సాఫ్ట్ స్కిల్స్లో భాగంగా మనం ముఖ్యమైనటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత ఇంగ్లీష్ భాషలో మంచి ప్రవేశం ప్రవేశం అంటే నువ్వు చెప్పేది అర్థం అవ్వాలి నీ ఉద్యోగానికి సరిపోయినంతవరకు కంప్యూటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ చదివే పిల్లలందరికీ కంప్యూటర్ గురించి ఫండమెంటల్స్ తెలిస్తే ఏ బ్రాంచ్ వాళ్ళైనా అది కాకుండా ఉన్నటువంటి వాళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం ఎంబీఏ చేసినా మెడిసిన్ చేసినా ఏజ్ చేసినా హై స్కూల్ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ తెలియాలి ఆ తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ సమస్యలు ఏదైనా వస్తే పరిష్కారం చేయటం ఎట్లా నాయకత్వ లక్షణాలు ఏంటి పరిశీలన శక్తి అంటే ఏంటి ఎందుకు అవసరం ఇవన్నీ ప్రధానమైనటువంటివి ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటివి తర్వాత ఇంకా కొన్ని దాదాపు వంద నైపుణ్యాలు దాకా ఉంటాయి మృదు నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ అంటే వాటిలో మరీ ముఖ్యమైనటువంటి వాటిని కొన్నిటిని గురించి చెప్పేటటువంటిది ఇంట్రడక్టరీ క్లాస్ ఇది కూడా దీంట్లో కొన్ని నైపుణ్యాలు చెకుందాం అట్లాగే కొన్ని పదాలు కూడా మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది రిస్క్ అంటే ఏంటి రిస్క్ అంటే అందరం వాడుతూ ఉంటాం కానీ దానికి వివరణ అర్థం సరిగ్గా పూర్తిగా తెలియకపోవచ్చు రిస్క్ అంటే ప్రమాదం సంభవించే అవకాశము ఫుట్బోర్డు మీద ప్రయాణం చేయటం రిస్క్ రిస్క్తో ప్రమాదంతో కూడి కొన్నటువంటిది నేను ఎప్పుడూ అట్లాగే వెళ్తా కదా నాకేం కాలేదు కదా అని నువ్వు అనొచ్చు కానీ రోజు మొత్తం మీద వెయ్యి మందిలో ఒకళ్ళు ఇద్దరు అక్కడి నుంచి పడతారు ఆ పడినటువంటి వాళ్ళలో కొంతమందికి కాలు ఫ్రాక్చర్ కావచ్చు లేకపోతే ఇంకా ప్రమాదం ప్రాణం కూడా పోవచ్చు అంటే అంత రిస్క్తో కూడుకొని ఉన్నది కాబట్టి అది రిస్కీ అంటాం సిగరెట్ తాగితే రిస్కీ ప్రమాదం ఉంది అంటే క్యాన్సర్ లాంటి జబ్బులు రావచ్చు కాబట్టి రిస్క్ అనేటటువంటి పదం రిస్కీ రిస్కీ బిహేవియర్ ప్రమాదకరం అవి కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రవర్తన రోడ్డు మీద డేంజర్ వంతెన రిపేర్లో ఉన్నది రోడ్డు దిగి అని హెచ్చరిక రాసి ఉంటుంది ఎందుకంటే అది ఎలాగే కనుక ప్రమాదం జరగవచ్చు అక్కడ దారి లేదు అక్కడ వరకు వేగం తగ్గించకుండా వెళ్ళిపోతే అందరూ పడిపోద్ది అని రిస్క్ అంటే ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రవర్తన అలాగే స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఆందోళన మానసికంగా ఒత్తిడికి గురి కావటం పరీక్షల ముందు స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఏమవుతుందో ఏమో నాలుగు సంవత్సరాలు రాశాను చదివాను మిగతాయన్నీ పాస్ అయ్యాను ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని పేపర్ చూసేటంతవరకు టెన్షను పేపర్ రాసిన తర్వాత కొన్ని ప్రశ్నలు తెలిసినవి రాలేదు పాస్ అవుతానో లేనో అని ఒక టెన్షన్ ఒక స్ట్రెస్ ఇది ఉంటూ ఉంటుంది ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా నువ్వు డీల్ చేయాలి ఆ స్ట్రెస్ని ఎట్లా నిర్వహించుకుంటావు ఏం పర్వాలేదు నాకు అని నీకు చూసుకొని ఏమవుతుంది ఏం కాదు నేను రాయగలను ఒకసారి పేపర్ చూసుకుని ధైర్యంగా సెలెక్షన్ ఏడు ప్రశ్నలు ఇచ్చి ఐదు రాయమంటాడు అనుకోండి ఏ ఐదు రాద్దాం అన్ని భాగాన్ని తెలిసినట్లు ఉంటాయి అన్నింటిలో మళ్ళీ ఇంకోసారి చదివి నాకు దృష్టిలో బాగా ఉన్నాయి ఇవి అని ఆ ఐదుటిని టిక్ పెట్టుకొని వాటిని టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ టైం ఎంత ఒక్కొక్క దానికి నీకు రెండు గంటలు టైం ఇచ్చారు రెండు గంటలంటే నూట నిమిషాలు నూట నిమిషాల్లో ఐదు ప్రశ్నలు రాయాలి ఐదు ఇరవై ఐదులు అంటే సుమారుగా ఇరవై నిమిషాల్లోనే ఒక్కొక్క ప్రశ్న రాయాలి అట్లా కాకుండా మొదటి ప్రశ్న బాగా వచ్చు కదా అని నువ్వు నలభై నిమిషాలు ముప్పై ఐదు పెట్టావంటే దాన్ని తర్వాత ప్లాన్ చేసుకోలేవు మోతాదానికి తక్కువ టైం వస్తుంది నువ్వు చెప్పాల్సింది చెప్పలేవు అందుకని ఇరవై నిమిషాలకు ఒక్కొక్కటి సుమారుగా అని చెప్పి ప్లాన్ చేసుకొని నువ్వు టైం చూసుకుంటూ రాయగలగాలి అప్పుడు నీకు స్ట్రెస్ ఉండదు ఇది పరీక్షలకు ముందుగానే మీరు రిహార్సల్స్ చేసుకొని ప్రీ పబ్లిక్ లాగా కాలేజెస్లో పెట్టే యూనిట్ టెస్టుల్లో కానీ వాటిల్లో కానీ నీ యంత్రాన్ని సన్నద్ధం చేయాలి తో స్ట్రెస్ అనేటటువంటిది పాఠాలు చదవనటువంటి పిల్లవాళ్ళు వచ్చి ఏదో ఏదో చెప్తూ ఉంటారు వాటిని నువ్వు దృష్టిలో తీసుకోకుండా నీ ఆందోళనని తగ్గించుకోవటం మేనేజ్మెంట్ చేసుకోవటం ఏం పర్వాలేదు ముందు రోజు ఆరు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి మంచి ఆహారం తీసుకోవాలి సమయానికి అక్కడికి వెళ్ళాలి టైంకి ముందు ఒక రెండు నిమిషాలు లేట్ అయినా రానివ్వరు అనుకోండి హడావుడి కాకుండా పది నిమిషాల ముందు అక్కడికి వెళ్ళేలాగా అనుకోనేటువంటి ఏదైనా అవాంతరం జరిగినా ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి ఇది లేకపోతే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది ఏ ఉద్యోగం చేసినా చేయకపోయినా జీవితాంతం ఎప్పుడు కూడా స్ట్రెస్కి గురి కాకూడదు స్ట్రెస్కి గురైతే అనేకమైనటువంటి మానసిక వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చి ఆరోగ్యం కూడా దెబ్బ తినచ్చు తర్వాత మరో నైపుణ్యం ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ అంటే చొరవ ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నటువంటి మనిషి పడిపోయాడు అక్కడ మీరు ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీలో ఎవరికైతే ఇనిషియేటివ్ ఉంటుందో వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి మిమ్మల్ని వదిలేసి అక్కడికి వెళ్ళి అయ్యో లే లే అని అతను లేవదేయటం సహాయం చేయటం చేస్తాడనమాట ఏ పని అయినా సరే ముందు ఒక ఆందోళన జరుగుతుంది అది నీకు కూడా సంబంధించినటువంటి సమస్య నువ్వు కూడా ముందుకు వెళ్ళగలగాలి ముందు పనిచేసేటటువంటి వాడు చొరవ తీసుకునేటువంటి వాడు అనమాట వాడే నాయకుడు ఆ నాయకుడికి చొరవ తీసుకోవటం అనేటటువంటిది నాకెందుకు అని అనుకోకుండా వంద మందిలో క్లాస్లో యాభై మందిలో ఎవరు చెప్తారు అంటే చేయెత్తాలి నేను చెప్తాను ఒక పని చెప్పాలని చెప్పి రక్తదానం ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారా ఎవరు వస్తారు అంటే ముందుగా ఎవరు చేయత్తకపోవచ్చు నువ్వెత్తువు అలా ఈ ఇనిషియేటివ్ అనేటటువంటి ఉన్నవాడు ముందుకెళ్ళటానికి వీలవుతుంది ఇది కూడా ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది ఈ నైపుణ్యం కనుక తెలిస్తే ఎప్పుడు కూడా మీరు ముందే ఉంటారు మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి మరో నైపుణ్యం టీం బిల్డింగ్ టీం బృందం ఏ పని కూడా ఒకటి చేయలేడు ఒకటి కంటే ఎక్కువ మందిని కలుపుకోవాలి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ టీం అంటే ఇద్దరైన టీమే పది మంది అయిన టీమే ఇరవై మంది అయిన టీమే ఆటల్లో టీం ఒక టీం మొత్తం ఒకటై గేమ్ ఆడతారు అలాగే ఒక పని చేయాలంటే టీం మొత్తం కలిసి వెళ్తారు టీంలో మళ్ళీ నలుగురు నాలుగు రకాలుగా పనులు లీడర్ ఉంటాడు ఆ లీడరు ఎవరెవరో ఏ పని చేయాలి మధ్యాహ్నం గంట రో గంటల లోపల ఈ పని చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనం మీట్ అయ్యి ఆ జరిగినటువంటి పనిని సమీక్ష చేసుకొని ఎవరైనా ఆటంకాలు ఇబ్బందుల గురించి వాళ్ళ అనుభవాల గురించి చెప్తే వాటిని ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి ఈ టీం మొత్తాన్ని మేనేజ్ చేయటం అనేటటువంటిది ఈ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో సర్వీస్ పూర్తిగా అయిపోయేంతవరకు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు నీతో నీ వెంట ఉండేది జీవితాంతం టైం ఇది టీమ్ బిల్డింగ్ అనేటటువంటి స్కిల్ ఈ మృదు కూడా చాలా అవసరం ఇది ఎంత వీలైతే అంత చిన్నతనం నుంచే నేర్చుకోవడం హై స్థాయి నుంచే ఇప్పుడు స్కిల్స్ నేర్పాలి అని వాళ్ళకి చెప్తున్నారు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటే దాని ద్వారా ఇవన్నీ తెలియకుండానే మీకు నేర్చుకోగలుగుతారు తరువాత చాలా చాలా ముఖ్యమైనటువంటిది మహారాజుకు కానీ సేవకుడికి కానీ ఎవరికైనా సరే అవసరమైనటువంటి స్కిల్ సమయ కాలాన్ని ఎలా నిర్వహించుకోవాలి రాజుకైనా పేదకైనా నిరుపేదకైనా ఎవరికైనా సరే సమయం ఒకటి రోజుకి ఇరవై గంటలే ఒక పెద్ద అధికారి ఒక జిల్లా కలెక్టర్ ఇరవై నాలుగు గంటల్లో ఈ యాభై లక్షల జనాభాని తన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనిపెట్టు ఉంటాడు ఎప్పటికప్పుడు ఏ మారుమూల గ్రామంలో రేపల్లిలో ఏం జరిగింది మారుమూలలో ఈ నగరంలో ఏం జరిగింది అని ఆయన కమ్యూనికేషన్ దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకొని ఎక్కడ సమస్య వచ్చింది ఇక్కడ అగ్ని జరిగింది పది ఇళ్ళు తగలబడిపోతున్నాయి ఇంకా పెరగచ్చు అని రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్గా తక్షణమే అక్కడ ఉన్నటువంటి చర్య ఏం తీసుకోవాలి ఎవరిని పంపించాలి అక్కడికి అన్ని ప్లాన్ చేసి ఫైర్ ఇంజిన్స్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్స్ని అక్కడికి వెళ్ళమని చెప్పి అది అవసరం చాలకపోతే ఇంకా ఇంకో తర్వాత దూరాన్ని నుంచి కూడా తెప్పించి యంత్రాలను చేయటం తుఫానులు వచ్చినప్పుడు వాళ్ళని పరిరక్షణ కాపాడటం ఎట్లా వసతి ఆహారం అందించడం వాళ్ళని చూసుకోవటం ఇట్లా ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ టైం ప్రకారం జరగ జరగాలి ఈ మధ్య కొన్ని సంఘటనలు చూసాం ఒక అవయవం ఒక రోగి ఇక బ్రతకడు బ్రెయిన్ డెడ్ మెదడు పనిచేయటం లేదు కాబట్టి అతను ఎంతకాలం ఉంచినా ఆక్సిజన్ మీద ఉంచాల్సిందే బ్రతికే అవకాశమే లేదు అని వైద్యులు నిర్ణయించుకున్న తర్వాత రోగి తరఫున బంధువులను కానీ రోగిని కానీ అడిగి మీ శరీరాన్ని శరీరంలో అవయవాలను ఇతరులకు దానం చేయొచ్చా అంటే వాళ్ళు ఆమోదం కనుక తెలిపి సంతకం పెడితే ఆయన గుండెని తీసుకొచ్చి ఆ గుండెని ముప్పై నిమిషాల లోపల విజయవాడ చేర్చాలనుకోండి చెన్నై నుంచి ఎట్లా డైరెక్ట్గా వచ్చేటువంటి ఫ్లైట్లో అరగంటలో అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వచ్చేటప్పుడు దారిలో ఉన్నటువంటి పోలీస్ సపోర్ట్ ఎక్కడ ఏమి ట్రాఫిక్ లేకుండా దానికి వచ్చే దారిలో అక్కడ తీసుకొచ్చి ఆ షెడ్యూల్ టైం కరెక్ట్గా గంట ఇంటి గంటలో తీసుకొచ్చి మరి ఒక రోగికి అమర్చటం ఆ రోగికి ప్రాణాలు నిలవటం జీవితం కాలం పెరగటం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ టైం ప్రకారం జరగాలి ఆక్సిజన్ సిలిండర్స్ తిరుపతి హాస్పిటల్కి రావాలి ఒక అతనికి అప్పచెప్పారు అతను రావటం ఏదో ఆలస్యమైంది ట్రాఫిక్ అడ్డం వచ్చింది అన్నాడు అడ్డం వచ్చిందని ఇక్కడ చేరాల్సినటువంటి సెంటర్కి చేర్ల తిరుపతి చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోయారు ఆక్సిజన్ లేక అంటే ఇక్కడ సమయ పాలన అనుకోనేటువంటి రిస్క్ ఉంటుంది దీంట్లో మామూలుగా అయితే మూడున్నర గంటల్లో వచ్చేటటువంటిది ఐదు గంటలు ఆరు గంటలు రిజర్వ్లో పెట్టుకొని రావాలి ఎస్కార్ట్ తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు లేకపోవటం వల్ల టైం మేనేజ్ మిస్ అయితే మేనేజ్మెంటు అది ప్రమాదాలకు దారితీస్తుంది అలాగే ఒక సమిత కూడా చెప్తారు ఒక నిమిషం గనక ఆలస్యం అయితే ఒక సంవత్సరం పరీక్ష పోద్ది నీకు సంవత్సరం పోయినట్టు అలాగే ఒక్క నిమిషం కనుక ఆలస్యం అయిపోతే రైలు వెళ్ళిపోద్ది మళ్ళీ ఒక రోజు నష్టపోతావు అని చెప్తారన్నమాట ఒక్క నిమిషమే కదా అనుకోవద్దు టైం కంటే నువ్వు ప్లాన్ చేసుకొని చక్కగా చేయడం టైంని ఎవరైతే నిర్వహించగలరో వాడికి విజయం తథ్యం ఇంకా చెప్పవలసింది ఏం లేదు సమయం సమయం సమయం సమయాన్ని గురించి కాలాన్ని గురించి నిత్య జీవితంలో ఇది ఉద్యోగాన్ని గురించే కాదు ప్రతిరోజు లేవటం అన్నింటికి లేవాలి ఏ టైంకే పని చేయాలి తర్వాత చూద్దాం అని వాయిదా వేసుకుంటే మాత్రం టైం మేనేజ్మెంట్ నీకు తెలియనట్టే ఇది మీకు ఇవాళ నుంచే సాధన చేసుకొని రికార్డ్ చేసుకొని సమయపాలన నీకు జీవితంలో భాగంగా జీవిత విధానంలో భాగంగా అంత అలవాటు అయ్యేంత వరకు కూడా టైం మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి ఎంత బాగా నేర్చుకుంటే మీరు ఎంత సఫలం అవుతారు తర్వాత ఇంకొక రెండు అంశాలు ఉన్నాయి ఇవాళ మనం చెప్పుకునే వాటిల్లో అందులో ఒకటి ట్రబుల్ షూటింగ్ యంత్రంతో పనిచేస్తూ ఉంటాం ఏ యంత్రం ఎప్పుడు చెడిపోద్దో తెలియదు ఎప్పుడు ఆగిపోద్దు మనకు తెలియదు నీ కంప్యూటర్ కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా ట్రబుల్ షూటింగ్ అంటే అనుకోకుండా ఇబ్బంది ఒకటి జరిగింది అదే ట్రబుల్ కష్టం ఇబ్బంది దాన్ని షూటింగ్ అంటే కాల్చడం కాదు ఆ ట్రబుల్ని తొలగించటం ఎట్లా కష్టాన్ని లేకపోతే పనిచేయదు సిస్టమ్ ఇవాళ కంప్యూటర్ రంగంలో ట్రబుల్ షూటింగ్ ఏదైనా వస్తే ఆ సెంటర్లో ఉన్నటువంటి వర్క్ మొత్తం శనివారం సాయంత్రానికి మీకు వర్క్ ఇచ్చేసేయాలి ప్రాజెక్ట్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ రెండు కంప్యూటర్స్ మొరాయించినాయి ఐదుగురిలో ఎట్లా అప్పుడు ఏం చేస్తావు నువ్వు అనేది ఇది ప్రాబ్లం సాల్వింగ్లో కూడా వస్తుంది టైం ఫ్యాక్టర్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది అలాగే ట్రబుల్ షూటింగ్ అనేటటువంటిది ఎప్పుడు ఏదో వస్తుందో ముందుగా తెలియదు వెంటనే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని సీనియర్స్ని సలహా తీసుకోవటం ఏం చేస్తావు నువ్వు అనేటటువంటిది ఇది కూడా నాయకుల నాయకత్వ లక్షణంలో ఒకటే ట్రబుల్ షూటింగ్ అనేటటువంటిది కూడా ఎదుర్కొన్నప్పుడు భయపడకుండా పెరిగితనం లేకుండా నా వాళ్ళ కాదని చేతులు ఎత్తేయకుండా నువ్వు చేయాల్సినటువంటి అన్ని నాలుగు ఆప్షన్స్ వచ్చినాయి నీకు దీంట్లో ఏది మొదలు చేద్దాం నీకంటే పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం ఏంటి అని ట్రబుల్ షూటింగ్ అనేది కూడా ఒక మృదు నైపుణ్యం ముఖ్యమైనటువంటిదే ఇది ఎప్పుడు ఎవరితో అవసరం అవుతుందో తెలియదు ఇవన్నీ కానీ ఉంటాయని మీకు తెలిస్తే అప్పుడు మీరు నిబ్రంగా ఉండడానికి వీలవుతుంది ఇవాళ పాటల్లో చివరి మృదు వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ అంటే రోజుకి ఎనిమిది గంటలు ప్రయాణం చే ఉద్యోగం చేస్తావు జీవితం కోసం జీతం కోసం దీనికి ప్రయాణం రా కోసం కొంత టైము మళ్ళీ వచ్చేటప్పుడు కొంత సమ సమయం భోజనానికి కొంత సమయం ఇవన్నీ సమయాలు పోను ఇంటికి వచ్చిన తర్వాత నీ కుటుంబం నువ్వు అవివాహితుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండటానికి డబ్బు దాచిపెట్టుకోవటం నీ కుటుంబానికి ఇప్పుడు సహాయం చేయాల్సి ఉంటే సహాయం చేయటం రేపటి కోసం ఇవాళ కష్టపడుతున్నావు అలాగే ఈ పని వర్క్ అనేటటువంటిది ఒక పక్క లైఫ్ అంటే జీవితం జీవితం అంటే నీ మీద ఆధారపడిన కుటుంబాలు మీ పెద్దలు ఇవన్నీ ఒక పక్క ఈ రెండింటినీ రెండు చేతులతో సమానంగా నువ్వు చూసుకోగలగాలి వీటి మధ్య ప్రాధాన్యత ఎక్కువ ఇంటి దగ్గర ఏదో అవసరం ఉంది అని వర్క్కి పరధ్యానంగా చేయకూడదు అలాగే నాకు వర్కే ప్రాధాన్యం అని చెప్పి కుటుంబాన్ని ఇంట్లో మీ బంధువులు ఎవరికైనా బాగలేకపోతే తర్వాత చూసుకుందాం అలా వాయిదా వేయకూడదు ఈ రెండింటి మధ్య సమతుల్యం నువ్వే నిర్ణయించుకోగలగలగటం చాలా ముఖ్యమైనటువంటి స్కిల్ ఇలా ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నింటిని గురించి మనం అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్ళాము ఇంకా ఇవైపోయిన తర్వాత మొదట్లో చెప్పుకున్నట్టు ముఖ్యమైనటువంటిది కమ్యూనికేషన్ స్కిల్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దీన్ని ఒక విడి భాగాలుగా ఉపయోగించి విభజించుకొని ఒకటొక్కటి చెప్పుకుందాం ఒక అభ్యర్థి మీరు చాలా నిదానంగా చెప్తున్నారండి కొంచెం వేగం పెంచితే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు పెంచవచ్చు వేగం కానీ ఇది ఒక మామూలు కథ లాంటిది కాదు ఫిక్షన్ కాదు నేను చెప్తూ ఉంటే మీరు ఇది నాకు అన్వయిస్తుందా ఇది నిజమేనా అని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం కాబట్టి ఒక వేగంలో పరిమితమైనటువంటి వేగంలో చెప్పడం జరుగుతుంది చూద్దాం ఇంకా ఎక్కువ మంది కనుక వేగంగా కావాలి అంటే ప్రయత్నం చేద్దాం తర్వాత ఈ సాఫ్ట్ స్కిల్స్ మృదు నైపుణ్యాలు అనేటటువంటి విడివిడి భాగాలగా మనం చెప్పుకున్నాం తర్వాత భాగంలో ప్రధానమైన భాగంలో కమ్యూనికేషన్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది నేర్చుకుందాం ధన్యవాదాలు